నాలుగు తప్పులెంతురయ్యతపసులకైనను ధరణిజనులకున్న ధర్మమదియే అందుకొరకు నేనాదినే జెప్పితి అఖిలజీవసంగ ఆత్మలింగ భావము సాక్షివై అన్ని జీవులందున్న నాలోని ఆత్మ వినుము పెద్ద తపస్వికులనైన యోగులనైననూ ప్రజలు తప్పులనెదుకుచుందురు ఏ విషయము వారికి తెలియకుండిన ఇతరులకును గూర్చి విమర్శించి తప్పుగా మాట్లాడడము భూమి మీద ప్రజలకు పెద్ద అలవాటై అదియే వారికి ముఖ్య ధర్మముగా ఉన్నది అందువలన నన్ను తప్పుపట్టకండి మంచి మనస్సుతో నా బోధను వినుమని ముందుగానే చెప్పుకొనుచున్నాను